కీర్తన ఇరవై నాలుగు నేరిచవ్వడు బ్రతికే నేరకయవ్వడు చెడే తారకుడందరికీ శ్రీపతి ఇంతెకాక ఒక్కరి నేరములైతే ఊరకి వెదక చూచే అక్కటా నా గుణదోషాల వించను ఒక్కటై విచారించితే అక్కడ ఇక్కడ గురి అరి ఇంతేగాక దట్టించి ఒక్కరినైతి తప్పులెంత చూచేను అట్టే ఆ అపరాధాలకాజ్ఞేదో నెట్టనదల పోసితే నేనేమి పరులేమి గట్టిగా స్వతంత్రుడు శ్రీకాంతుడింతెకారెకే ఒక్కరినైతే వచ్చములు వట్టేను కారు కమ్మినట్టి నా కల్ల లెంచను గారవించి శ్రీ వెంకటనాథుడు నన్ను సారెకు రక్షించుగాన జయమాయగాకా